నమ శ్రుతిస్మృతిపురాణా ఆలయ నమాముర్భటాదంకరకంకర ఆప్యాయ మమాంగాోత్రమో సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం మా బ్రహ్మ నిరాకరోత్ अराकरणस्तु तदात्मनिय उपनिष्धे मै सन्त पे मै सन्त ओं शांतिशातिशा అధ్యాత్మ మనస్ప్రత్యయ సమకాభక్తిధర్మీ ఇష ఆ సో ఉపదేశం బ్రహ్మ గురించి ఉపదేశం చేస్తున్నారు పోలికలు పెట్టి మొదటి ఉపదేశం ఏమిటంటే దృత ప్రకాశన ధర్మి ఏదో ఒక ధర్మ సంబంధాన్ని బ్రహ్మకి చెప్పాలి ఏదో ఒక ధర్మం ధర్మం ప్రాపర్టీ సో ఉపాధి సంబంధం పెట్టాలి లేకపోతే ధర్మం రాదు ఆత్మకు పరమాత్మకు ధర్మాలే ఉండవు పరిచ్ఛన్నమైన వస్తువుకే ఉంటాయి ధర్మాలు అపరిచ్ఛన్నమైన తత్వం నందు ధర్మాలు ఏమి ఉండవు ఇప్పుడు ఉదాహరణకి ఆభరణాలకుండే ధర్మాలు ఏవైనా బంగారానికి ఉంటాయండి ఉండవు ఆభరణాలకి చాలా ధర్మాలు ఉంటాయి ఒకటి మెడలో పెట్టుకుంటారు ఒకటి ముక్కు ఒకటి చేతికి పెట్టుకుంటారు అవన్నీ మరి ధర్మాలుగా కొన్ని బాగులుంటాయి కొన్ని బాగులేవు కొన్ని ఏన్షియెంట్ ఆభరణాలు కొన్ని మోడర్న్ ఆభరణాలు ఎన్ని ధర్మాలు వచ్చేసి ఇలా చెప్తూ పోవచ్చు చాలా చెప్పవచ్చు ఇవేమీ బంగారం నుండి ఉండవు కానీ బంగారం గురించి చెప్పాలంటే ఏదో ఒక ఉపాధి ద్వారా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది నిరుపాధికంగా కూడా చెప్పచ్చు ఉపాధి ద్వారా చెప్తే జనానికి బాగా తెలుస్తుంది దృత ధర్మే కాబట్టి విద్యుత్తుతోటి కనురత్వ పాటుతోటి పోల్చి బ్రహ్మ ధృతముగా అంటే శీఘ్రముగా అంటే టైం వెస్ట్గా ప్రకాశించేటువంటి ధర్మము వలది అంటే బ్రహ్మ బ్రహ్మ అంటే ప్రకాశమునకే బ్రహ్మని పేరు చైతన్య ప్రకాశమునకే బ్రహ్మని పేరు బ్రహ్మంటే అక్కడెక్కడో కూర్చున్నా మట్టి ముద్దకు బ్రహ్మ అనరో చైతన్య ప్రకాశం ఇటువంటి చైతన్య ప్రకాశము కాలంలో ప్రవహిస్తూ ఉండే చైతన్య ప్రకాశం కాదు కాలాతీతంగా కాలమునకు సంబంధం లేకుండా కాలమునకు అతీతంగా ప్రకాశించేటువంటి చైతన్య ప్రకాశమే బ్రహ్మ కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం కోసం మెరుపుతోటి తనుతత్వ పాటుతోటి పోల్చారు ఇంకొకటి అధ్యాత్మమునందు కూడా బ్రహ్మ యొక్క అభివ్యక్తి బ్రహ్మ తనంత తెలియబడదు కానీ బ్రహ్మ ప్రకటమైనప్పుడు ఆ ప్రకటమును ప్రకటతను అభివ్యక్తిని మనం తెలుసుకోగలుగుతాము ఇప్పుడు అభివ్యక్తి ఉపాధి ద్వారానే ఉంటుంది ఉపాధి లేకపోతే అభివ్యక్తి ఉన్నది ఇప్పుడు ఆకాశం మీకు తెలుస్తోందంటే ఉపాధి ద్వారానే తెలుస్తుంది ఆకాశం ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఇక్కడనే కూర్చున్నాను అనుకోండి గోడ కనబడుతుంది ఆ గోడ తెలియబడుతోంది కనుక ఆ గోడకి ఇక్కడికి మధ్యలో ఇంకేమీ లేదు ఆ విధంగా ఈ హాల్ యొక్క ఆకాశం మనకు అనుభవానికి వస్తుంది అంచేతనే మీరు విమానం ఎక్కి పైకి వెళ్ళిపోయారనుకోండి అక్కడ దిగ్భ్రమ ఆ తలుపు దిగ్గు పెట్టవాలి ఆయన కూడా వచ్చింది తలుపు పెట్టాలి దిగ్భ్రమ కలుగుతుంది దిగ్భ్రమ ఎప్పుడు కలుగుతుందో తెలిసిన మీకు దిక్కు దిక్కంటే ఆకాశమే కదండి దిక్కంటే ఆకాశమే కదా ఆకాశంలోనే ఉంటాయి దిక్కులు ఆకాశం బయటనే ఉండవు సో ఆ ఆకాశంలో ఉండేటువంటి దిక్కునకు ఒక ఉపాధి సంబంధం ఉండాలి సూర్యుడు ఇది తూర్పు అలాగా ఇది తూర్పు కనుక ఇది బడమరా ఏదో ఒక ఉపాధి సంబంధం ఉండకుండా మీకు ఆకాశము పట్టుకోవడానికి కష్టం ఏదో ఒక ఉపాధి సంబంధం పెడతారు ఎటువంటి ఉపాధి సంబంధం పెడతారంటే ఇప్పుడు మీకు ఏదో ఒక ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని దాని బేసిస్ మీద ఆకాశాన్ని తూర్పు దిక్కనో పొడమర ఏదో బేసిస్ చేస్తారు మీకు అటువంటి బేసిస్ ఏమీ లేదనుకోండి మీకు భ్రమ దిగ్భ్రమ కలుగుతుంది ఆకాశంలో పైకి వెళ్ళిపోతే ఎటు చూసినా తెల్లగా ఉంటుంది అంచేతనే పైలట్స్కి కూడా ఈ విమానం పైలట్స్ కూడా కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే వాడికి ఇది పైకి ఇది కిందకి అనే తేడా తెలియకుండా పోతుంది అయ్యూ బిలీవ్ మనం పైకి కిందకి తెలియని కూడా ఎవడైనా ఉంటాడా అని అనుకుంటా మిమ్మల్ని క్షీర శాసనంలో పెట్టి గిరగిరా తిప్పితే తెలుస్తుంది పైకి కిందకి కాబట్టి వారికి పైలట్కి మనం పైకిది ఇది కిందకి అనే తెగ తెలియకుండా ఉంటుంది అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనం పైకి వెళ్తున్నాం అనుకుని కిందకి పోతాడు పోయి దాన్ని ఏ కొండ కొండకు పెట్టేసేసి పోతాయి ప్లేస్ అలా దిగ్భ్రమ కలుగుతుంది కళ్ళకి భ్రమ కలుగుతుంది ఆ స్పేస్ని అర్థం చేసుకోలేకపోతాడు ఎందుకని ఉపాధి లేకపోతే మనకు ఆ సమస్య ఉన్నది ఎందుకంటే ఎదుర్కొంటే గోడ కనపడుతూ మీరు సముద్ర తీరానికి వెళ్ళారనుకోండి ఎదుర్కొండే హొరైజన్ కనపడుతుంది అనుకోండి అక్కడ గీతలా కనపడుతుంది స్పేస్ అంతవరకు ఉన్నది అది ఉపాధి సంబంధం లేనిదే మీకు ఆకాశ జ్ఞానం కూడా కల తెలియదు ఆకాశం యొక్క అభివ్యక్తి కూడా ఉపాధి ద్వారానే కలుగుతుంది ఆకాశమే అలా ఉన్నప్పుడు మీకు అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ చైతన్య ప్రకాశము దాని యొక్క అభివ్యక్తి ద్వారానే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఎక్కడ అభివ్యక్తమవుతోంది అంటే మనఃప్రత్యయ సమకాల అభివ్యక్తి ధర్మి బ్రహ్మ ఏ క్షణములో ప్రత్యయము అంటే మనోవృత్తి పుట్టిందో అదే క్షణంలో బ్రహ్మ అభివ్యక్తమైంది ఇప్పుడు ఘటజ్ఞానం కలిగిందనుకోండి ఘటహాని జ్ఞానం కలిగిందనుకోండి ఆ జ్ఞానానికే మనోవృత్తి పేరు ఘటాకార వృత్తి మనస్సులో ఏర్పడినప్పుడే ఘట జ్ఞానం సో మీరు గమనించాల్సి ఉంటుంది mind knows an object by acquiring the shape of the object that is how mind knows gataanni telisukunnante taano gataanu yokka aakaaraanni ponduta pataanni telisukunapudu pataakaarannu ponduta that is how mind knows ante gaane aa vastu akkadundi taani ikkadundi telisunna alla em undadu gataakaaranni pondestundi manasthu pataakaaraakaarita roopam ante it gets Uh, shaped into the shape of the part. Manasya. So the kujjaya is <coughs> talking about it. Atuvalti dhyana ki urtti modification of the mind. Mind gets modified into the object which it knows. Our shape the manasya the shape the prakasham meku brahma ni josham. Kabat gata jnana no ronda vishan ronda. Gata nama rupamulu chetanya prakasham. కాబట్టి ఘట జ్ఞానం కలుగుతూనే ఘటము అనే నామరూపములు ఎందు చైతన్య ప్రకాశము అభివ్యక్తమయ్యి కాబట్టి ఘట చైతన్య ప్రకాశము లేకుండా ఘట జ్ఞానం కలగనే కలగదు కాబట్టి సో ఏ జ్ఞానము కలగలేదనుకోండి చైతన్య ప్రకాశం అభివ్యక్త అవ్వదు ఏదో ఒక జ్ఞానం కలిగితే చైతన్య ప్రకాశం అభివ్యక్తమవుతుంది టైము గ్యాపే ఉండదు ఏ క్షణములో మీకు ఘట జ్ఞానం కలుగుతుందో అదే క్షణములో చైతన్య ప్రకాశము ఆల్రెడీ అభివ్యక్తమైనది లేకపోతే కలగబసలు ఇన్ ఇన్సిపియెంట్ అని అంటారు సో ద రిఫ్లక్షన్ ఆఫ్ ది ఆత్మ చైతన్యం ఇన్ ది మైండ్ ఇన్ ది ఇన్ ది మనోవృత్తి ఇస్ ఇన్సిపియంట్ ఈవెన్ హ్యాస్ ద మోడిఫికేషన్ ఈజ్ హ్యాపీనింగ్ ద రిఫ్లక్షన్ హ్యాపీ కాబట్టి ఆ విధంగా సకల అభివ్యక్తమవుతూ ఉంటుంది ఈ పరబ్రహ్మ ఆ విధంగా మనస్తే ఉపాధి బేసిస్గా చేసుకుని పరబ్రహ్మని ఉపదేశించి నాకు ఇలాగే ఉపదేశించాలి పరబ్రహ్మకి పరబ్రహ్మని రాలేదు మోడిఫికేషన్ మైండ్కే వచ్చింది పరబ్రహ్మకు మోడిఫికేషన్ ఉన్నారు సినిమా తీర మీద సీన్స్ మారుతాయి తప్పితే లైట్ మారతారు బయట ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సీన్సే మాత్రం ఉంటాయి ఈ విధంగా ఒక ఉపాధిని బేసిస్ గా చేసుకుని బ్రహ్మం చెప్పాలి ఒక ఉపమానాన్ని బేసిస్ గా చేసుకుని బ్రహ్మం చెప్పాలి అంతఃస్కరణం బ్రహ్మ కాదు అంతఃస్కరణలో ప్రకాశించే చైతన్యం బ్రహ్మ ఎవ వారి యొక్క అంతఃస్కరణమే కాదు మీ అంతస్కరణలో కూడా కాబట్టి అలాగంటే దాన్ని వెరైటీ పట్టుకురాకండి బ్రహ్మ చైతన్య ప్రకాశము అంతఃస్కరణలో ప్రకాశిస్తుంది కీప్ ఇట్ ముక్త పురుష అండ్ దిస్కర్షన్ దస్ దర్శన్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇప్పుడు సినిమా తేట ప్రకాశం ఉంటున్నట్టు డైరెక్టరు సినిమా యాక్టరు హీరో ఎవరినీ అవసరం సినిమా టోగ్రాఫరు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ Okay? I ఓకే నేను ఇలా కోప్పలేదు గటల్సిన విషయం సది స్థాయి సో Viveka వివేక ప్రధానంగా చదవాలి చాలా వివేకం ఉండాలి అలాగా హోమింజిన్ స్క్రిప్లో చూడాలి మనం ఏం చూస్తున్నాం మనోవృత్తి దాంట్లో ఉండే ప్రకాశం అందరూ చూస్తున్నాం ద సెట్ విచ్ ఈజ్ సేమ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ for ఫర్ దిస్ డాక్ దేమ్ డాక్ ఓ మైండ్ ఉంటుంది దాంట్లో వృత్తి కనపడుతుంది తోకా దాడిస్తుంది అంటే మనోవృత్తి ఒకటి ఏర్పడింది కదా ఆ వృత్తిలో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది బ్రహ్మ ఈ రకంగా ఒకనొక ఉపాధిని అడ్డుకోట్టుకొని బ్రహ్మ యొక్క స్వరూపాన్ని బోధించాలి లేకపోతే మరో మిత్రిల్ని అదే ్రహ్మాదేశ ఈ ఆదేశము అంటే ఉపమానము ఈ ఉపమానాన్ని ఉపదేశం ఉండదు ఎందుకు బ్రహ్మకి అంటే ఉపమానమును ఒక అభివ్యక్తి ఉపాధి ద్వారా అభివ్యక్తి ఈ రకంగా ఉపదేశించినప్పుడు మాత్రమే మందబుద్ధులకి తెలుస్తుంది చురుకైన బుద్ధి గల స్థితి వాడికి వస్తుంది ఎవరో కొంతమందిని వంద బుద్ధులని కొంతమందిని ఇంకో రకంగానో డివైడ్ చేయటం కాదు పాయింట్ ఆరంభంలో వాడికి బ్రహ్మని లోకంలో జనులు ఎలా ఉంటారంటే ఎలా ఉంటారో చెప్పంటారా దేవుడు అనేవాడు మొగాడు కానీ ఆడావిడి కానీ అడ్జవుతున్నాయని వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు పేరెంటాలు కొడుకులు కోతురులు సుఖాలు దుఃఖాలు ఉంటాయని అలా ఓచిస్తూ దట్ ఈస్ నౌ పీపుల్ థింక్ తర్వాత ఒక పాట్ బెల్లి వేసుకుని గడబడి చేసేవాడు ఏదో చేస్తే వాడేమో దేవుడు అని చెప్పేసి అనుకుంటాడు అది ఈ ముకట్ హీస్ పాట్ బెల్లి వాడు దేవుడైతే వై షుడ్ హీ హ్యావ్ పాట్ బెల్లి అండ్ డైబెటీస్ అందులో అర్థంలో దేవుడైతే హీ షుడ్ సెటిల్ ఇట్ ఫస్ట్ టావు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉంటాడ దేవుడు దేవుడైతే పాటు బెల్లి ఉండదు దేవుడైతే ఐసీయూకి వెళ్ళక్కర్లేదు కదా మీరు ఆ మాత్రం తెలుసుకోబోతే నేను ఏం చేయగలుగుతాను ఇంకా ఐసీయూకి వెళ్ళేటంటే అర్థం ఏంటి కాబట్టి రాముడు దేహత్యాగం ఎలా చేశాడు నదీ ప్రవాహము దేహత్యాగం చేశాడు అంటే దేహమే దేవుడైతే నదీ ప్రవాహం దేహాన్ని నాశనం చేయగలుగుతుందా కృష్ణుడు దేహత్యాగం ఎలా చేశాడు ఎవరో బాణ వేసి కొడుతూ పోయాడు దేహ దేహమే దేవుడైతే కృష్ణుడు అలా ఆ విధంగా దేహత్యాగం చేయాల్సిన అవసరం ఉంటుందా కానీ లోకంగా ఏమనుకుంటారు వాడేదో మహిమ చేసే మహిమ కూడా కాదు అది ఇట్ సిల్లీ ట్రిక్ ఆఫ్ ది హ్యాండ్ సిల్లీ నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ సోఫిస్టికేటెడ్ స్లైట్ ఆఫ్ ది హ్యాండ్ ఎ సిల్లీ ట్రిక్ ఆఫ్ ది హ్యాండ్ సిల్లీ సిల్లీ అంటే చిన్నపిల్లల దగ్గర మీరు చేయొచ్చు అంటే పెద్దవాళ్ళ దగ్గర చేస్తే నవ్వుతారు ఇలాంటివి చేస్తున్నారు బుడపా దగ్గర చేయాల్సిన హెలైట్ ఆఫ్ ది హ్యాండ్ని పదవ లక్ష మందిని జనాన్ని పోవేసి చేస్తే వీళ్ళందరూ దేవుడు పూజిస్తారు దట్ ఈజ్ హౌ ఇండియన్ సొసైటీ ఈజ్ వీళ్ళకి బ్రహ్మ ఎలా చెప్పుకుంటారు ఇలాగే చెప్పాలి అది మంద బుద్ధి అనేది కాబట్టి వాడికి ఏదో ఒక పెట్టాలి ఏదో ఒక ఉపమానమో ఏదో చెప్పాలి ఇంత కష్టపడి ఉపమానం చెప్తే వాడు వాడు ఏం చేస్తాడంటే ఆ ఉపమానం అనే సంగతి మర్చిపోతాడు మెటఫర్ చెప్తున్నాం మెటఫర్ కూడా ఉపమానం వంటిదే అది మెటఫర్ అనే సంగతి మరిచిపోయి మెరుపు మెరవగానే భయపడిపోయి మంత్రాలు కావడం రావాలి మెటఫర్ల బాబు అంటే కూడా అర్థం కాబట్టి మందబుద్ధి కూడా కాదనమాట ఈవెన్ ఉత్తనాధీన హీ అలా ఉంటుంది సమాజం అంటే అతను సుకృతం ఏం చేస్తుందంటే ఒక ఉపదేశం ఉపమను ఉపదేశించటం ఉపాధి ద్వారా ఉపదేశించటం ఆ విధంగా చేసింది ఎందుకో తెలుసునండి నిరు మందబుద్ధి అంతేతంటే ఉపాధి లేకుండగా బ్రహ్మ యథాతథంగా చెప్పేసినట్లయితే ఈ మందబుద్ధులు ఈ బండస్వాధ్యాయులు తెలుసుకోలేకపోతారు రైట్ అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం శబ్ద స్పర్శన రూప తథా అరసం అగంధవచ్చయత్ అని చెప్పాడు అనుకోవాలి ఏదైతే శబ్దస్పర్శ రూప రసగంధములు లేనిదో లేని ఏదైతే ఎట్టి వికారము లేదో అవ్యయం అని పరమాత్మ అని చెప్పారనుకోవాలి తిన్నవాళ్ళు ఏదో వీడు పిచ్చెత్తి వాగుతున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి తగ్గట్టుగా ఏదో కొంత ఉపమోపదేశం చేసింది స్ట్రిటికి ఇక మీరు ఒక సంగతి గమనించాలి ఈ ఆడియన్స్ అజ్ఞానం కనుక వీళ్ళకి ఏది చెప్తున్నా సరిపడుతుందని మాత్రం కాదు అలా ఎన్నడు చేయకూడదు వాళ్ళకి అలాగే తెలియదు కాబట్టి సన్నాన్ సెన్సిటివ్ పేషన్ అడిపచ్చు మంచిది చెప్పినా తెలియదు వాళ్ళకి అని మాత్రం అనుకుంటుంది చూడండి అలా అంత అనుకుంటున్నామండి అలా అనుకోవడం ఎందుకంటే అతను అంత భక్తితో వస్తే ఎప్పుడు అతనికి ఏదో పని చెప్తూ ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తున్నారని చేత అతను అంత భక్తితో మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏదైనా కొంత తత్వాన్ని బోధించవచ్చు కదా అంటే వాడికి చాలావా అంతకంటే వాడికి చెప్పినా తెలియదు అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి చూడండి వాడికి అర్థం కాదు సరే ఒక మూడు మాసాలు వాడిని పనిలో పెట్టండి వాడి అన్ని చాకరీలు చేయించండి మళ్ళీ పిలిచి మళ్ళీ యూ ట్రై వన్ మూడతాయి అలా మళ్ళీ ఓ నెల రోజులు పనిలో పెట్టండి మళ్ళీ యూ ట్రై వన్ మూర్తాయి ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని బోధించే ప్రయత్నం చేయాలి తప్ప కాదురా వాడికి ఏమీ తెలియదు ఇంకా అటువంటిప్పుడు వాడికి పని చెప్పడం మానేసి నాయన నువ్వు వెళ్ళి నీ నేను ఈ సంసారం సంగతి నా చుట్టూ తిరగకురా అని చెప్పద్దు ధర్మం ఉండద్దా మళ్ళీ ఎలాగా అని అలాగంటే అభిప్రాయాన్ని మాత్రం స్వీకరించవద్దు వాళ్ళ అజ్ఞానులు తెలుసుకోలేకపోతారన్నప్పుడు కూడా బ్రహ్మనే చెప్తూ ఉంది చూస్తే ఎటు వచ్చి ఒక ఉపమానమును ఒక ఉపాధిని బేసిక్స్గా చేస్తూ చెప్తాం శుద్ధమైన బ్రహ్మను కాకుండా కాబట్టి ఎప్పుడు కూడా తత్వాన్ని యథార్థమైన సత్యాన్నే చెప్తూ ఉన్నారు యు కె నాట్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్ అలా చేయకూడదు ఎందుకంటే దానివల్ల జనులు చాలా కష్టపడిపోతారు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు అలా చేయకూడదు ఇప్పుడు ఏదో దేవత ఉంది ఈ దేవత కనుక మీరు పశువుని బలిచ్చేటట్లయితే మీకు కోరికలన్నీ తిరిగిపోతాయని చెప్పేసి ఒక పెద్ద స్టేచర్ ఉన్న ఉపయోటాగుతో ధర్మాధికారంలో డిక్లేర్ చేసి కలిసింది అనుకోండి అక్కడ వంద మందిలో తొంభై మంది పట్టించుకోకపోవచ్చు డిక్లరేషన్ కానీ ఒక పది మంది మూర్ఖులు ఉంటారు వాళ్ళు పరిగెత్తికి వెళ్ళిపోయి పశువుని తీసి ఎక్కవచ్చారు రోడ్డు మీద నరికే కాబట్టి చెప్పి మాట పది మందికి ఉపకారం జరిగిట్లే చెప్పాలి తప్ప పది మందిలో అజ్ఞానాన్ని స్ప్రాడ్ చేసట్లే అన్నడో చెప్పకూడదు అయితే సమాజంలో దట్ కైండ్ ఆఫ్ మాన్స్ట్రాసిటీ అటువంటి అటువంటి మోహం బాగా ప్రబలి ఉన్నది తర్వాత ఉంటాం నామా ఆ బ్రహ్మకు పేరు పెడుతున్నారు మరి జనులకు అందుబాటులో ఉండేట్లో తీసుకురావాలి కదా అని పేరు పెట్టి బ్రహ్మ ఇది అను ఉపాసన చెప్పడం కోసం బ్రహ్మకో పేరు ఏమిటో పేరు తెలిసిన తద్వనం అని బ్రహ్మ పెట్టారు ఏమండి సో ఈ పేరు ఎందుకు పెట్టడం తద్వన సో మీరు ఆ బ్రహ్మను ఉపాసించండి మీకు తెలివి తక్కువ ఉన్నప్పుడు బ్రహ్మనే ఉపాసించాలి తెలివి అధికంగా చురుకుగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మనే మీరు ఉపాసించాలి చురుకైన బుద్ధి గలవాడు మీరు ఉంటాడు చురుకు తక్కువ మంద బుద్ధి ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మనే ఏదో ఒక పేరు ఒక రూపము రూపము అంటే ఇలా చేతురూకాళ్ళని కాదు చేతులూకాళ్ళు పురాణం నీకు ఉపనిషత్తులు చేతులూకాళ్ళు తల ముక్కు చెలి ఇవ్వడం సగుణంగా ఉంటుంది ఇలాగా నీ మనోవృత్తి ఎందు ప్రకాశించే చైతన్యము బ్రహ్మ అని ఆ మెరుపు తీగ ప్రకాశించేది బ్రహ్మ అలా ఉంటుంది తప్ప బ్రహ్మకి చేతురూకాళ్ళు అలా ఉండదు అది పురాణం సో దట్ దట్ ఈజ్ సూఫార్ బావన్ కనుక ఆ బ్రహ్మకు పేరు ఆ పేరు కూడా ఇప్పుడు బ్రహ్మతి మీరు మీరు పేరు సపోజ్ ఎలా పెట్టారనుకో లక్ష్మీపతి అని పేరు పెట్టారనుకో సపోజ్ బ్రహ్మతి అంటే బ్రహ్మను సంసారం చేసేసారు కదా లక్ష్మీ అని అమ్మాయిండి అమ్మాయిని వెళ్ళేది అని అలాగా ఆ లెవెల్కి లేకపోతే మన్మహపిత అని పేరు పెట్టాడు బ్రహ్మ బ్రహ్మ గురించి చెప్పరా అంటే మన్మథపిత అన్నారు అనుకోండి అన్నమా అంటే మన్మథడనే ఒక రౌడీ ఓడహుడు ఉన్నాడు వాడికి తండ్రి అని చెప్పినట్టే అలా అక్కర్లేదు కదా అలా చెప్పరు ఇక్కడ పేర్లు పెట్టరా అంటే అలాంటి పేర్లు పెట్టరు ఇక్కడ అలాంటి పేర్లు పెట్టి ఉంది వేరే పురాణం ఇక్కడ లేకపోతే ఇంకొకటికి సోదరుడు అని చెప్పడం రామ అంటే బలరా బలరాముడు అనేది ఒక పౌరమవుతూ అహంకార ఒకడు ఉన్నాడు వాడికి తమ్ముడు విరాడు రామానుజ రామానుజ అంటే లక్ష్మణస్వామి కూడా కావచ్చు అందుకోసం నేను రాబట్టబట్టి రామానుజ కరెక్ట్ ఆయన ఉన్నదే కాబట్టి ఇలా చెప్ప ఇలా చెప్పే సందర్భాలు వేరే ఉంటాయి అది పురాటం ఇక్కడ అలా చెప్పడం ఇక్కడ బ్రహ్మకు పేరు పెట్టినప్పుడు కూడా ఆ పేరు మిమ్మల్ని ఆ బ్రహ్మస్వరూపానికి దగ్గరకు తీసుకుపోయి ఇట్లా ఉన్నారు అలాంటి పేరే పెడతారు అంచేతనే ఉపదేశములన్నీ కూడా వీటిని మహాత్ములు దేంతో పోల్చారంటే పడవతో పోల్చారు పడవ మిమ్మల్ని ఈ నదీ ప్రవాహాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు చేకొస్తుంది అంతేగాని పడవే ఆవలి ఒడ్డు కాదు మీరు పడవలో కూర్చొని ఎలా కూర్చొని అది ఆవుల ఒడ్డు కాదు జన్లు ఎలా ఉంటారో తెలిసిన ముగ్గురు తాగుబోతులు ఉన్నారు వీళ్ళు నది తీరాన్ని దాటాల్సిన ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళారు పడవ ఉంది అక్కడ పడవలు పెట్టి ఆ తెడ్డులు రాత్రి ఉన్నారు సూర్యుడు వేయించే దాకా ఒళ్ళు హోనం అయిపోయి ఉన్నారు తెడ్డులు వేస్తూనే ఉన్నారు అవతలకి చేరుకోవడం లేదు వాళ్ళకి తెలియలేదు నీళ్లు కనపడుతూనే ఒకరికి వెళ్తున్నామని అనుకున్నారు తగ్గుబోతులు కదా తెల్లారేపు ఎక్కడ ఉన్నారో తెలిసిన యువతలు ఒడ్డునే ఉన్నారు ఎందుకంటే ఆ పడవని గట్టి మీద కట్టిన తాడు వాళ్ళు ఉప్పలేరు మన వాళ్ళ ఉపాసనలలో ఉంటాయి వీళ్ళు చేసే ఉపాసన వీడు చెడ్డు వేస్తూనే ఉంటాడు బతుకున్నంత కాలంలో ఆఖరిని వీడికి ఏం పెరుగుతుంది బూడిది పెరుగుతుంది ఎందుకంటే మీరు చేసి ఉపాసన సత్యము బేసిస్గా ఉండాలి తప్ప అసత్యం బేసిస్గా ఉండకూడదు ఉపాసనకు సత్యం బేసిక్స్గా ఉండాలి ఉపాసన తాగుబోతులను ఎందుకు అన్నారంటే వీళ్ళు అజ్ఞానము లేకపోతే మోహం అనేటువంటి మొత్తులో ఉన్నారని చెప్పడం కోసం తాగుబోతులు అన్నారు పడవేమిటంటే ఉపాసనే పడవ సంసారమే నీళ్లు ఆవుల ఒడ్డు బ్రహ్మ కానీ ఆ ఉపాసన అనే పడవ ఉండాలి చేసే ఉపాసన సక్రమంగా ఉండాలి అవుల ఒడ్డుకు తీసుకెళ్లి ఉపాసన అవ్వాలి అంతేగాని ఇక్కడే కూర్చోబెట్టి ఉపాసన కాకూడదు కాబట్టి ఈ ఈ విధంగా ఆ బ్రహ్మకు తద్వరం అని పేరు పెట్టి మీరు ఆ బ్రహ్మను తద్వరం అని ఉపాసించండి చాలా మంచి ఉపాసన సయ ఏతదేవం వేద సహ అంటే ఆతడు ఆతడు అంటే ఎవరు యహ ఏతత్ ఏవం వేద ఎవడైతే దీనిని ఈ విధంగా ఉపాసించినాడో లేదా అంటే ఉపాసితే అర్థం విధ్ శబ్దానికి జ్ఞానము అన్న జ్ఞాన శబ్దానికి కూడా ఉపాసనార్థం ఉన్నది రెండు అర్థాలు ఉంటాయి కాబట్టి ఎవడైతే దీనిని అంటే ఈ బ్రహ్మ ఈ విధముగా అంటే తద్వనం అనే పేరు గలదిగా ఉపాసిస్తాడో వాడికి ఫలమేమిటి అభిహనం సర్వాణి భూతాన్ని సకల ప్రాణులు కూడా ఈతనికి అభిముఖముగా ఉండి ఈతనే ప్రార్థిస్తాయి అని ఫలం అంటే ఎవడైతే ఆ పరబ్రహ్మ తద్వరం ఉపాసిస్తాడో వాడికి సకల ప్రాణులు కూడా వాని వైపు తిరిగి వానికి ప్రార్థిస్తాయి అంటే వాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడుగా సర్వాత్మ భావాన్ని పొంది సకల ప్రాణుల ఎందుకు ఉన్న ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు అనే అభిప్రాయం ఓకే నేను ఇకే మంత్రం చదివి మీకు అర్థం చెప్పాను ఇంకా వివరంగా చెప్తారు కించ తద్బ్రహ్మా హిలా తద్వన నామా కించ ఇంకా ఏమంటే అంటే అవతారికది కించ అన్నది ఇంకా ఏమంటే తబ్ధ తద్వనం నామాది కదా తద్ అంటే బ్రహ్మ హ అంటే చిరా తద్వనం నామ ఆ బ్రహ్మ తద్వనం అని ప్రసిద్ధి చెంది ఉన్నది నామ అంటే ప్రసిద్ధి ఆ బ్రహ్మకు ప్రసిద్ధి ఆయన చాలా పేరుగన్నవాడు అంటే అర్థం ఏంటి పేరుగన్నవాడు అంటే అర్థం ప్రసిద్ధి చెందిన మీకు అదర్థం ఇలాగా ఆ బ్రహ్మ చాలా ప్రసిద్ధమైన ఎలాగే ప్రసిద్ధి అంటే తద్వనం ఆ బ్రహ్మకి తద్వనము అని గొప్ప ప్రసిద్ధి కలదు ప్రేమిటో చెప్తున్నారు తస్య వనం తద్వనం కృష్టి తురుష తస్ ప్రాణిజాత్య ప్రత్యగాత్మభూత వనం వననీయం సంభజనీయం వన అంటే ప్రేమించదగ్గరి భజ అంటే ప్రేమ భక్తి అంటే ప్రేమ కదా వణనీయం సంభజనీయం బాగా ప్రేమించదగ్గది ఎవరికి సకల ప్రాణికోటికి కూడా బాగా ప్రేమించదగ్గది అని అర్థం సకల ప్రాణికోటికి కూడా ఇది కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి ఇప్పుడు మనిషి దీనిని ప్రేమిస్తున్నాడు అంటే మనకు ఏమనిపిస్తుంది బయట ఉండే వాటిని దీన్ని దాన్ని ప్రేమిస్తున్నాడని అనిపిస్తుంది కానీ మనిషి బయట ఉండే వాటిని దేన్ని ప్రేమించుట లేదు తనకంటే ఇతరమైన దానిని అనాత్మను ప్రేమించుట లేదు ఆత్మనే ప్రేమిస్తున్నాడు ఏమండి ఇప్పుడు ఈ పుస్తకం నాకు ప్రేమ ఎందుకో తెలుసిన ఈ పుస్తకం నాకు అక్కడ నేను అడిగే చూడగానే కనపడిందనుకోండి నేను కంఫర్టబుల్ గా ఉంటాను ఐ ఆమ్ అండ్ హ్యాపీ సపోజ్ ముసం మీద నడపడలేదనుకోండి నేను డిస్టర్బ్ అవుతా లేదండి ఇక్కడ పెట్టాను ఎవరైందని అప్పుడే కలిగారు కాబట్టి అది పుస్తకం మీద ప్రేమ కాదు నా మీద ప్రేమయే పుస్తకం మీద ప్రేమ అవ్వలే భాష సినిమా అంటే నాకు చాలా ఇష్టాలు మీరు సినిమా ప్రేమ సినిమా మీద మీ మీద మీ మీద ఎందుకని ఆ సినిమా నేను అలవరి వాళ్ళ ఉంటే చిన్నప్పుడు కాల కింద ఏమో నిపులు ఉన్నట్టుగా ఎందుకంటే కొత్త సినిమా ఏఎన్ఆర్ సినిమా వచ్చేసింది అప్పటి వారం రోజులు అయిపోయింది ఇంతవరకు అలా కాలం వెళ్ళిపోతుంది జీవితం వ్యర్థం అనుకుంటుంది అని గట్టిగా ఉంటుంది కూడా మొత్తానికి రూపాటు అలా సంపాదించడం సైకిల్ ఒకటి అడ్డుకి తీసుకోవడం తొక్కేస్తుంది వెళ్ళిపోయి చూసేసి కదా నిద్ర ఉంటుంది సినిమా మీద ప్రేమ అనిపిస్తుంది సినిమా మీద ప్రేమ కాదు కాల మీద ప్రేమ ఎందుకంటే వీడు ఏమనుకున్నాడు నేను ఆ సినిమాని ప్రేమిస్తున్నాను అని అనుకున్నాడు అజ్ఞానం చేత అది తాన్ని ప్రేమిస్తున్నాను అనుకున్నాడు తాని కానీ ప్రేమిస్తాడు తనని తాను ప్రేమిస్తున్నాడు ఇలాగా అది చూస్తే వీడికి సంతోషం చూడకపోతే అసంతోషం కాబట్టి అసంతృష్టుడైన తాను తనకు అంగీకారం కాదు మరి ఎటువంటి తాను తనకు అంగీకారం సంతుటుడైన తాను తనకు అంగీకారం నీకు అర్థమైంది ఈ పాయింట్ నిజైతే వాక్యం కూడా ఉన్నది గృహకార్యంలో ఓ వాక్యం ఉన్నది ఆత్మనష్టమాగ సర్వం ప్రియం భారతి నాకు నేను దృష్టాంతిందో తిప్పున్నాను అంతకంటే మరో ఒక నాకు అలా అనిపించింది నేను వేదాంతంతో సహాకారం నుంచి బతికేన కాబట్టి నాకు అలా అనిపించింది యూనివర్సిటీలో నాకు దోస్తుంది అతనికి ఒక అలా కోరికలు కోరుకోవాలంటే కూడా కొంత అడ్వాన్స్డ్ అయ్యి ఉండాలి నాలాంటి మొదలు కానీ కోరి కోరికలు కూడా ఏ ఉండాలి మా కోరిక కోరిక ఏమిటి మహా కోరిక అని కోరుతాం మంచి దోషేలాంటి దేవనా తింటే బాగుంటాం ఇలాంటి ఏదో సమస్యల్లి కోరిక ఏదో కోరం అంతకంటే కూడా మనకు తెలియదు మీరు చేసి వాడు నేను ఎవరంటే నిలబెట్టుకోకుండా కానీ వాడు కోరిక ఏమిటంటే చేత స్ఫోటమిటారు ఒక అందమైన అమ్మాయిని తన ప్రియురాలని కూర్చోబెట్టుకుని యూనివర్సిటీలో అలా తిరిగి రావాలి వాడు కోరిక అది కోరిక నేను ముక్కులో ఈ వేలు చేశాను ఎలా పిహెచ్డీ చేస్తున్న వాడికి మీకు రీసెర్చ్ చేయడానికి వస్తుంది నా చేతస్వంతో మీరు నమ్మండి నా రీసెర్చ్ నేను పూర్తి చేశాను అతని రీసెర్చ్ని ఎవరు పూర్తి చేసి పిహెచ్డీ తీసుకున్నాడు అమ్మాయిని అందమైన అమ్మాయిని పెళ్ళి ఆడాడు చేతక్కున్నాడు స్ఫూటర్షన్ తిరిగాడు అప్పుడు నాకేమనిపించిందంటే అది తిరిగిన రోజున అతని ముఖంలో ఆనందం నా దగ్గర స్కోటర్ ఆపారు ఎలా చెప్పానా ఏమో బహునాథ వారికి వస్తానా నా అమ్మాయిని పలకరించాడు అమ్మాయిని పెళ్ళెట్టాడు బహునాన్ని సేకంటే ఆవిడ దండం పెట్టింది దిగి వీడి దిగి కూడా దండం పెట్టింది ఆ అమ్మాయి దండం పెట్టింది ముఖంలో ఆనందం ఏమిటి ఆనందం అంటే చూ చేత స్కోటర్ చూ అమ్మాయి వాడనుకున్నదని నేనేమనుకున్నానని తెలుసు వీడు ఆత్మనే ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆ చేతితో స్కోటలు ఉండడం వల్ల వాడికి తనలో తనకి ఒక పరిపుష్టి అనుభవానికి వచ్చింది ఆ అమ్మాయి రకాల కూర్చొని చేయి ముదం మీద వేసేప్పటికీ తాను గుర్రడు వచ్చారు అంటే గొప్ప ఒక తుష్టి పెరిగింది కాబట్టి ఆత్మల స్థానా సర్వం ప్రియండి కాబట్టి మీరు మీ లోపల చూడండి మీరు ఇంకొక రెండు దృష్టాంతాలు చెప్పి ఆపేస్తా ఇప్పుడు గులాబీ పువ్వు అందమైనది అని మీరు అన్నారంటే మీకు జ్ఞానం కొంచెం తక్కువ ఎందుకంటే గులాబీ పువ్వు అందమైనది కాదు మీ హృదయము అందమైనది మీ ఆత్మ అందమే మీ ఆత్మ యొక్క అందమే గులాబీ పువ్వులో రెస్పెక్ట్ అయింది ఆఫ్ పెయింటింగ్ కోటి రూపాయలు విలువైనది అని మీరు అన్నారనుకోండి అది కాదు విలువైనది దానికి విలువ లేదు మీ ఆత్మయే ఒక కోటి రూపాయలు కాదు కోటి కోట్ల రూపాయల ఖరీదై అంత విలువైనది మీ ఆత్మ ఆ విలువ దానిలో రిస్పెక్ట్ ఓకే సార్ యూ షుడ్ నో దాట్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ కాబట్టి ఆ జాయ్ లేకపోతే ఆ బ్యూటీ కూడా లేదు అది బ్యూటీ థింగ్ ఆఫ్ బ్యూటీ ఎందుకైందో తెలుసుదా మీరు మిగిలిన పడ్డ చదివితే తెలుస్తుంది మీరు నాకు గుర్తు లేదు వడ్డు టు బ్యూటీ అని దాని టీచ్ వడ్డు టు బ్యూటీ అయినా మిగిలిన ఎంత చదవాలి మీరు ఆ ఊరికే ఫస్ట్ లైన్ ఒక్కటే నాకు గుర్తుంది మీరు ఒకసారి తీసి చూడండి అది థింగ్ ఆఫ్ బ్యూటీ ఎందుకైందంటే ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ ఎ జాయ్ జాయ్ సంబంధం లేకపోతే అది అందమైనది కాదు కూర దగ్గరీ కాదు ఏది కాదు ఉపయోగపడేది కూడా కాదు ఉపయోగపడుతుంది అంటే అర్థం ఆత్మ ఆత్మ ఉపయోగపడుతుంది అనమాట అందమైనది ఆత్మ అందమైనది ప్రియమైనది ఆత్మ ప్రియమైనది తన ఆనంద తనలో ఉన్న ఆనందం బయట ఉందనుకునేవాడు సంసారం బయట ఉన్నట్టుగా అనుభవానికి వచ్చే ఆనందము తన స్వరూపమే అని తెలుసుకున్నవాడు జ్ఞాని నీకు నేను జ్ఞానికి సంసారికే ఈ సంసారిని ఆ జ్ఞానం వైపుకి మళ్లించటానికి ఉపాసన ఏమిటంటే ఈ సృష్టిలో ఎక్కడ ఏ ప్రాణి యొక్క హృదయంలో ఆనందము అభివ్యక్తమైనా అది ఆ పరమాత్మే అని ఉపాసన చెయ్యి దీన్ని స్వామి తోట బాగా చెప్పాడు చాలా గొప్పగా నాకు మహానందం కలిగిన ఘటన ఒకటి ఉందనండి అదేమిటంటే వర్షం కురుస్తోంది ఆయన తినడానికి క్యారియర్ ఏదో డబ్బా వచ్చింది రాత్రి పది అయింది ఆయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు ఆకలితో ఉన్నారు తిన్నామని డబ్బా ఓపెన్ చేస్తూ ఉంటే బయట వర్షం కురుస్తుంది అర్ధరాత్రి చీకటి రాత్రి పది అర్ధరాత్రి కాదు అప్పుడు అయ్యా ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అయ్యా అంతలో వాడు ఈయన మొత్తం గ్యారేజ్లో ఉన్న ఫుడ్ అంతా కంట్రోల్ వేసి వాడి కింద పెట్టాడు వాడు అంతా తినేసాడు తినేసి ఈయన కళ్ళలోకి వాడు చూశాడో వాడి కళ్ళలోకి ఈయన చూశాడో తెలీదు వాడి కళ్ళల్లో ఒక ఆనందము కనబడింది ఈయనకి వాడి కళ్ళల్లో ఆనందం చూసి ఆయన అప్పుడు అనుకున్నాడు కానీ ఈ రోజు నేను భగవంతుణ్ణి దర్శించినాను అనుకున్నాడు ఈ రైట్ సెట్ ఈ వన్ ఆఫ్ ది లెక్చర్స్ ఈ రైట్ దట్ ఈస్ కాల్డ్ థడ్ కాబట్టి నేను చూస్తూ ఉంటా వాళ్ళలో ముఖంలో ఆనందం కనపడుతుంది కూతుందనుకోండి పళ్ళు ఇవ్వగానే ముఖంలో ఏదో ఒక లక్షణమైన ఆనందం కనబడుతుంది బ్రెడ్ ముఖం ఇవ్వగానే దాని కళ్ళలో ఏదో ఒక విలక్షణమైన భావన ప్రకటన అవుతుంది మనిషికి మీరు ఏదైనా సేవ చేస్తే వాడి కృతజ్ఞతతోటి ప్రేమతోటి వాడి కళ్ళల్లో ఒక భావన మీకు ప్రకటన అవుతుంది దట్ ఈస్ గాడ్ ఆ విధంగా మీరు ఉపాసన చేయండి యూ యూ ట్రాన్స్ఫామ్ యువర్ అవుట్లుక్ ఇన్ దట్ డైరెక్షన్ అండ్ యూ డూ దాట్ మీకు ఆ పరమాత్మ తెలుస్తుంది నిర్గుణ పర బ్రహ్మ అనుభవానికి వస్తుంది అంతవరకు ఈ ఉపాధుల్ని పెట్టుకుని మీరు ఇలా ఉపాసన చేయండి ఎలా ఉందన్నా ఉపాసన ఇలాంటి ఉపాసన ఎక్కడ అనేది కనపడిలా ఈ లోకంలో వీళ్ళు ప్రచారాలు చేస్తారు ఏవో కొన్ని ఉపాసనలు ఉన్నాయి రాముడు ఉపాసన చేయి ఎందుకంటే రాముడు అనగానే ఇవో కొన్ని ధర్మాలు మన ముందు కనపడతాడు రాముడిని ఉపాసన చేస్తే అవన్నీ మన సొంతంగా ఉంటాం శివుడిని ఉపాసన చెయ్యి శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలాగే ఏదో ఒక ధర్మము కనపడుతుంది ఆ ఉపాసన మనల్ని ఆ దిశలో నడిపిస్తుంది అవన్నీ గాలికి నువ్వు దీన్ని ఉపాసన చేస్తే అది ఇది వస్తుంది అది ఉపాసన చేస్తే ఇది వస్తుందంటూ మిస్ఇన్ఫర్మేషన్ అలాంటి ప్రచారం చేస్తే శ్మశానంలో కూర్చొని తారాదేవిని ఉపాసించాడు శ్మశానలో కూర్చుని తారాదేవిని తారాదేవి ఎవరండి మళ్ళీ ఏదో కొత్తది ఏదో పట్టుకు వచ్చారు ఇంత దాకా వినలేదు పెట్టలేదు ఎక్కడ తారాదేవిని ఉపాసిస్తే ఆ తర్వాదేవి చెప్పింది హార్ట్ అటాక్ వచ్చింది కదా మీకు హార్ట్ అటాక్ తగ్గిపోతుందని చెప్పింది అంటే వెంటనే హార్ట్ అటాక్ మాయమైపోయింది ఇదే ఉపాసన ఇదికుమాల దేహాన్ని నిలబెట్టడం అదే ఉపా దానికోసం ఆ ఉపాసన వాటే మాన్స్ట్రాసిటీ టు స్ప్రెడ్ such silly message. మెసేజ్ ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు తద్వారా ఎప్పుడైతే మీరు అలా ఉపాసన చేస్తారో సకల ప్రాణుల హృదయంలో ఉన్న ఆనందమే బ్రహ్మ అని మీరు ఉపాసన చేస్తారో అప్పుడు మీకు ఎదుర్కొండా ప్రతి ప్రాణి మీకేసే విధంగా చూస్తుంది ఆనందంతో చూస్తుంది మీకు మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దట్ బ్రహ్మ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అది అనుకుంటారు సో అంటే ప్రాణి జాతస్య ఆ ప్రాణి సమూహమునకు అర్థం వనం అంటే ప్రేమించదగ్గది అంటే ప్రతి ప్రాణికి ప్రేమించదగ్గది బ్రహ్మ అంటే ప్రతి ప్రాణి బ్రహ్మను ఎందుకు ప్రేమించడం కొంతమంది ఉంటారు మేము డబ్బుని ప్రేమిస్తామండి మాకు బ్రహ్మ ప్రేమ కంగారు లేదండి అంటే ప్రత్యగాత్మభూత బ్రహ్మ మీకంటే భిన్నం అనుకోండి అప్పుడు ధనమో అనాత్మయే బ్రహ్మ కూడా అనాత్మ అవుతుంది అసలు ప్రశ్నలు ఉన్నాయి ఓ ప్రశ్న ద్వైతుల మీద వేసే ప్రశ్న ఓ ద్వైతి విష్ణువు సత్యమా సత్యము వైకుంఠము సత్యమా సత్యము భూలోకము సత్యమా జగత్తు సత్యమా సత్యము ధనము సత్యము మరి అటువంటిప్పుడు వైకుంఠము విష్ణువు ఉపాసించి నువ్వు ఎందుకు గొప్పవాడు అవుతావు ఈ లోకాన్ని ఉపాసించే వీడు ఎందుకు కదా ఒకడు గ్రంథాలు ముచ్చుకుని డబ్బు పోవేసి ఈ లోకాన్ని ఉపాసిస్తూ విజయ చేస్తూ ఉన్నాడండి వాడు ఎందుకు గొప్పవాడు కదా నువ్వేమో కొంచెం ఇదేది పెట్టుకుని వైకుంఠమో విష్ణువు అని నీ నువ్వే ఎందుకు గొప్పవాడు అవుతావు వాడు గొప్పవాడే వాడు కూడా నీతో సవాలుగా గొప్పవాడు వాడు ఏ విధంగా నీకంటే తక్కువవాడు వాడు నీకంటే తక్కువవాడు ఎప్పుడవుతో తెలుసిన విష్ణువు వైకుంఠము సత్యము డబ్బు ఈ లోకము నిత్య అసత్యము అయితే వాడు తక్కువ వాడు నువ్వు గొప్పవాడు ఈ ద్వైతులు ఉన్నారు చూసారా వి లైక్ దాట్ మీ మైండ్ ఫోకస్ ఎప్పుడు అద్వైతం మీద ఉండాలి ట్రూత్ ఈస్ బా దాని ఉండాలి ఫోకస్ మీరు కర్మ చేసినప్పుడు అలాగే ఉండాలి లోక వ్యవహారంలోనో అలాగే ఉండాలి ఉపాసన చేసినప్పుడు అలాగే ఉండాలి కర్మ చేసేప్పుడు ద్వైతం మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది బట్ యువర్ ఫోకస్ షుడ్ నాట్ బి అందిడ్ వెల్టమ్ ఎవరు ఫోకస్ట్ ఉంది దట్ ట్రూత్ ఈజ్ మా దాని మీదనే ఫోకస్ పెట్టును కర్మ నడుస్తూ ఉంటుంది ఉపాసన కూడా నడుస్తూ ఉంటుంది బట్ ట్రూత్ ఈజ్ మా దాని మీద ఫోకస్ట్ ఉంది మీరు ఆరంభంలోనే ట్రూట్ని ముక్కలు చేసి కర్మలు చేసినా ఉపాసన చేసినా మేము ఉపయోగం ఎనివే కాబట్టి ప్రత్యేకాత్మభూతత్వం బ్రహ్మ అనేది బ్రహ్మని మీరు మీ స్వరూపం కంటే బయట పెట్టారు అంటే మీరు బ్రహ్మని చెడగొట్టి పెట్టారు అది బ్రహ్మత్యాన్ని పేరు మీకు మీరు బయట రాముడు కృష్ణుడు శివుడు ఉపాసన చేసి వర్షిప్ చేసే సందర్భంలో కూడా మీకు తెలియకుండా మీ యొక్క ఆత్మని బయట పెట్టి దానికి దేవుడిని పేరు పెట్టి మీరు పూజ చేస్తూ ఉన్నారు అని స్వామి వివేకానంద కాబట్టి దేవుడంటే ప్రత్యేగాత్మభూతముగా నున్నాడు ప్రత్యేగాత్మయే పరబ్రహ్మ అదియే ఆనందము విజ్ఞానం ఆనందం బ్రహ్మ విజ్ఞానం అంటే తెలివి ఆ తెలివియే ఆనందము అదియే బ్రహ్మ కాబట్టి సకల ప్రాణుల ప్రత్యేగాత్మ రూపంగా పరమాత్మ గలడు అని మీరు ఉపాసన చేయండి కుక్కలో నక్కలో పిల్లిలు కోటిలో అందరి ఎందుమాత్మయ్యే పని మనుషుల హృదయంలో కూడా పరమాత్మే ఒక ఆచార్యుడు హృదయంలో పరమాత్మ ఒక ధనవంతుడు హృదయంలో కూడా పరమాత్మ ఎవళ్ళని మనం కాదని అప్పుడు చెప్పారు అతనం నామా ప్రఖ్యాతం బ్రహ్మాద్వమితి అత తద్వనం నామ అంది మంత్రంలో తద్ధ తద్వనం నామ తద్వనమి చుపాసితం ఓకే కాబట్టి ఇప్పుడు ఏం తెలియంది అత తద్వనం నామ బ్రహ్మకి ప్రసిద్ధి వచ్చేసింది ఏమని తద్వనం అనే ప్రసిద్ధి కదా ఇప్పుడు బ్రహ్మ ఏ కారణము బ్రహ్మ తద్వనమని ప్రసిద్ధి చెంది ఉన్నదో ఆ కారణము చేత తద్వనం అని మీరు ఉపాసన చేయాలి అని అన్వయం అలాగా ఓకే అందాము ప్రఖ్యాత బ్రహ్మ తద్వనమితి యత అంతవరకు అర్థం చెప్పుకోండి యత ఎందువలనైతే బ్రహ్మ బ్రహ్మ తద్వనమితి తద్వనం అని ప్రఖ్యాతం ప్రఖ్యాతిని చెల్లి ఉన్నదో తస్మాత్ అందువలన తద్వనమితి ఉపాసివ్యం ఉ కొంచెం ముందుకు వెళ్తే ఉంది బ్రహ్మ తద్వనమని ప్రఖ్యాతి చెందినది చెంది ఉన్నది కాబట్టి మీరు ఎలా ఉపాసన చేయాలి తద్వనం అనే విధంగానే ఉపాసన చేయాలి కాబట్టి రాముడు ధర్మమును తప్పలేదు అని ప్రసిద్ధి కాబట్టి రాముడిని ఎలా ఉపాసన చేయాలి అలాగే ఉపాసన చేయాలి రాముడు ధర్మమును తప్పలేదు అని ఉపాసన చేయాలి రాముడు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మమును తప్పలేదు అని ఉపాసన చేశాటనుకోండి రామో విగ్రహవాన్ ధర్మ అని ఉపాసన చేశారనుకోండి ఏమవుతుందండి ఆ ధర్మం మీలో ప్రతిష్టం అలా కాకుండా రాముడికి చేతికి పెళ్లి చేసి కూర్చుని మీ చేతిలో వర్లేదు చక్కపోయారు అనుకోండి రాముడి దారిలో రాముడు ఉంటాడు మనకి ధర్మం ఏం లేదన్నా ఊరికే రిచువల్ మిగుతుంది ప్రసాదం మిగుతుంది ప్రసాదం భక్షయతి అనే వాక్యం ఉంటుంది ఏం ప్రసాదం భక్షయతి ప్రసాదాన్ని భక్షిస్తున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు ఇంకేం చేయలేదు కాబట్టి ఆ ఉపాసన ఎలా ఉంటుంది దీని ఉపాసన అంట గలదిగా ఉపాసన ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడనుకోండి ఆనంద స్వరూపుడు అని ఉపాసన చేయాలి రాముడు ధర్మస్వరూపుడు అని ఉపాసన చేయాలి శివుడు ఆత్మనిష్టాస్వరూపుడు శివుడు అంటే ఆత్మనిష్ట అలా ఆయన ఆత్మారాముడుగా ఉంటాడు అని ఉపాసన చేయాలి అలా ఉపాసన మీరు ట్రై చేస్తున్నాడు శివుడు ఆత్మనిష్ఠుడు శివుడు ఆత్మనిష్ఠుడు మనం దండం అలా ట్రై చేయండి ఒకరోజు మీరు ఆత్మనిష్టాలి కాబట్టి ఉపాసన అన్నది అలా ఉంటుంది భ్రమర కేటన్యాయం అని ఆ కేటర్ పిల్లర్ పుణ్య సౌజ్ బాగా చెప్పేవాడికి ఏదో ఒక కేటర్ పిల్లర్ని పట్టుకొస్తుంది ఈ తేనెటీగా అది తేనెటీగా తుమ్మెద ఏదో ఒక కేటర్ పిల్లర్ అంటే పురుగు ఎలాగా ఉండదు వాళ్ళు చిన్న పురుగు ఏదైనా పర్లేదు ఫలానా పురుగే ఒక్కర ఏదో ఒకటి అవి తిరుగుతూ ఉంటాయి ఇటు ఆ తుమ్మిది కనపడుతుంది అది వెళ్ళి ఆ తుమ్మిదికి రెండు ఇలాగ హుక్స్ పుడుగులు పట్టుకు అది ఇలా ఇలాగా రిగిలవుతుంది కొద్దిగా ఒక మట్టి గూడు తయారు చేసి పెడుతుంది అప్పటికే ఇంకా తడిగా ఉంటుంది ఆ మట్టి గూడు ఈ కేటర్ పిల్లర్ని ఆ మట్టి గూడలోకి పుష్ చేస్తుంది పుష్ చేసి క్రోష్ చేస్తుంది ఏ కేటర్ పిల్లరైనా పర్లేదు కేటర్ పిల్లర్స్లో కూడా అనేక రకాలు ఉంటాయి కదండి ఏదైనా ఒక కేటర్ పిల్లలు సీతాకం ఒక చిలకం ఇంకొక కేటర్ ఇంకేదో పురుగు అవుతుంది మరొకటి మరేదో పొడుగు అవుతుంది కేటర్ పిల్లలు కావాలంటే దాన్ని తీసుకొచ్చి పుష్ చేసి మూసేసి దాని చుట్టూ తిరుగుతూ ఉయ్యి ఉయ్యి ఉయ్యి ఉయ్యి తిరుగుతూ ఆ శబ్దం యొక్క ప్రభావానికి లోపల ఉన్న కేటర్ పిల్లలు అది ఏ జాతికి చెందినదైనా కూడా తన జాతి ధర్మాన్ని వడనాడి అది తుమ్మిద కింద తయారవుతుంది ఇదే ఆ గూడును పడగొట్టడం తొమ్మిది ఆరకంగా అది ఎంతవరకు జీవలాజికల్లీ కరెక్ట్ అన్నది పాయింట్ కాదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఎవర చేత న్యాయము దాంట్లో ఉండే స్పిరిట్ కొట్టుకోవాలి కాబట్టి రాము విగ్రహవాన్ ధర్మ రామ అనుకున్నప్పుడల్లా విగ్రహవాన్ ధర్మ అని కూడా మీరు అలాగే ఉపాసన చేస్తే ధర్మం మీలో నిలబడిపోతుంది అది ఉపాసన యొక్క లక్షణం ఉపాసన యొక్క స్వరూపం కాబట్టి ఇక్కడ బ్రహ్మ పద్మనమ్మని ప్రఖ్యాతి చెంది ఉన్నది కనుక మీ స్థితి చెప్తోంది కదా మనం అలాగే ఉపాసన చేయాలి ఎప్పుడు ఏవో కష్టాలు వచ్చేయి చెప్పేసి ఏడుస్తూ కూర్చోకూడదు ఇవ్వస్తూ ఉంటాడు ఎలా చలానాడు పోయాడు పొత్తిపోయాడు ఇంకొకటి పుట్టాడుగా లేదంటే మా ఇంట్లో పద్మ మీ మీ బస్తీలో పుట్టాడుగా ఏ సమస్య ఉంది పోయి వాళ్ళు పోతూ ఉంటారు ఒయి వాళ్ళ నిరాదరణ కాదు దుఃఖంగా అవసరం కాబట్టి అలా దుఃఖిస్తూ కూర్చో తద్వారా మీరు అలా ఉపాసన చేశారనుకోండి కొంతకాలం అయినప్పటికీ కొంతకాలం అంటే ఒక వీకే చాలా మీరు చాలా కేర్ఫుల్ పర్సన్గా తయారవుతారు కొంతమంది అలా ఉంటారు ఎప్పుడూ ఉంటారు భయం ఉంటుంది కదా భయపడతారు కొండని కొండని ఢీకుంటే నుదురు దెబ్బతింటుందా కొండ చేదని అవుతుందా మొండను పగవకొడతాను నేను వెళ్ళి ఢీకుంటాడు భయపడ్డా అలా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అదే తద్వనమితి అనేనైవ గుణాభిధానేనా ఉపాసివ్యం చింతనీయం ఇదే నేను చాలాసార్లు చెప్తాను ఉపాసన రెండు రకములు ఒక మంత్రము అదో పట్టుకునే ఒక చోట పూజా గదిలో కూర్చొని కళ్ళు కూర్చొని మాల చిప్పుతో చేసే ఉపాసన ఒకటే రకం ఇది ఉపాసన నేను ఇంక నుంచో మాల పట్టుకునే తద్వనం తద్వనం తద్వనం అయితే కొంతమంది తన్నుకు అయితే ముచ్చుకుని లేదా గీతం అన్నీ పెట్టుకుని తద్వారం తద్వారం తద్వనంతో అరవస్ ఉండపోతారు కొంతమంది హనుమంతుడి బొమ్మని తద్వనం తద్వనం తద్వనం తద్ హనుమంతుడి బొమ్మ తయారు చేస్తాడు తద్వనంతో అలా తయారు చేయొచ్చు ఇంకా ఇటువంటి వేషాలన్నీ అక్కర్లేదు చేసేవాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు ఇక్కడ చేయాల్సిన ఉపాసన రెండో రకం ఉపాసన ఏంటంటే భావన ఒక విషయంగా భావించే వాళ్ళు చిన్న తండ్రి మీకు ఎక్కడైనా ఆనందం కనబడితే అదే దేవుడు వీటిలో ప్రకటమే లేదా అని చెబుతాడు పిల్లలు ఆడుకుంటున్నాడు అనుకోండి ఆనందంగా ఆడుకుంటున్నాడు అనుకోండి మీ పెన్ను పుచ్చుకుని ఆనందంగా ఆడుకుంటున్నాడనుకోండి ఓహో ఈశ్వరుని అధ వ్యక్తి ఆ పెన్నులు అదేసారు అంటే మీరు ఈశ్వరుడు ప్రకటన అవుతుంటే మీరు అడ్డుపడ్డారు కాబట్టి ఆ తద్వరం అనేది బాగా బుద్ధికి తెచ్చుకోవాలి అలా చింతనీయం అలా భావన చేసుకుంటా ఇతరులకి ఇతరులలో ఆనందం చూడాలి తద్వారా అసలు దేని ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ మేక్ అదర్స్ హ్యాపీ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంకోటి ఉ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ నెగిటివ్ సెన్స్ లో ట్రై టు బీ హ్యాపీ అవర్ సెల్ఫ్ దట్ ఈస్ మేషరీ సో నెవర్ ట్రై టు బీ హ్యాపీ అవర్ సెల్ జస్ట్ సి అదర్స్ ఆర్ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ మీరు ఎదరో వాళ్ళని హ్యాపీ చేశారనుకోండి మీకు తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ లో బ్రహ్మగా నాడు దేవుడు ఉన్నాడు దేవుడు అంటే అది పురాణం ఏం చేస్తుందంటే ఆ దేవుడికి ఏమేమో రూపాలని కల్పించి మన ముందు పెడుతుంది పురాణం అంటే రోజు రోజు కొత్త కొత్త పురాణాలు గుర్తూ ఉంటాయి మీకోసం చెప్పాను వ్యాసుడు రాసింది లేదో అదే నా అభిప్రాయం కాదు కొత్త కొత్త పురాణాలు అలా పుట్టుకొస్తూ సో ఇప్పుడు ఓ ఛానల్ పెట్టారనుకోండి ఇప్పుడు ఛానల్ ఏ ఛానల్ గణపతి ఛానల్ని పెట్టారు ఉన్న ఛానల్ దృష్టాంతా ఇవ్వడం వెళ్ళగానే నేను కొత్త పేరు పెట్టాను గణపతి ఛానల్ని పెట్టారనుకోండి ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా పెట్టేశారనుకోండి మీరు ట్వంటీ అవర్స్ ఏది చూపించాలి ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్లు మినహాయించి ఇంకేది చూపించాలి గణపతిని చూపించాలి ఓకే మొదలుపెట్టు దినేష్ పురాణ మొదలుపెట్టు మూడు నెలలో నాలుగు నెలల ఎక్కడికి అయిపోతుంది శివ పురాణంలో ఎక్కడెక్కడ గణపతుందో అదంతా చూపిస్తాడు మొదలుపెట్టు అది మూడు నెలల్లో అయిపోతుంది ట్వంటీ అవర్స్ కి చూపించాలి అంటే ఏం చేస్తాడు ఏదో నలుగురు యాక్టర్లను పెట్టుకుని ఓ పురాణం ఒకటి వీడియో సృష్టించడం మొదలు పెట్టాడు ఆ పురాణం ఎలా ఉంటుందో తెలిసిన ఒకడు వాడు ఏదో బిజినెస్ చేస్తూ వాడు బాగా సలహా చెప్తుంది నువ్వు బిజినెస్ చేస్తున్న బానే ఉంది కానీ నువ్వేమో ఆ గణేష్ మహారాజుని ఒక్కసారి దర్శించేస్తే నీ బిజినెస్ ఇంకా బాగా పెరుగుతుంది అని సలహా చెప్తాడు చెప్తున్నాడు వీడు వినిపించుకుంటు గెలిపించుకోకపోతే బిజినెస్ డెవలప్ అయిపోతుంటాను ఆరు నెలల యాత్ర మళ్ళీ గుర్తు చేస్తుంది నువ్వు ఒక్కసారి గణేష్ మహారాజుని దర్శించిస్తే బిజినెస్ బాగుపడుతున్నాని గుర్తు చేస్తుంది ఇప్పుడు వీరు కారు వేసుకొని గణపతి బొప్పామో ఇదేదో అలాగే కేర్చం చేస్తూ అలా చుట్టూ తిరిగి వచ్చి వస్తారు అప్పుడు బిజినెస్ మూడు పువ్వులు ఆ రకాలవుతుంది ఇది హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ ఇది అక్కడ ఉన్న థర్డ్ రేట్ యాక్టర్స్ని ఎవరు సినిమా వాళ్ళు రారు కదా ఎవరో వీళ్ళు ఉంటారు ఈ కింద ఎక్స్ట్రా ఉంటారు ఇద్దరు ముగ్గురున్న పుట్టమే అది రికార్డు అది అది ఒక హాఫ్ అన్ అవర్ రి ఛానల్ వాడు పురాణం రాయడం మొదలు పెట్టాడా లేదా మీకు నేను చెప్తున్నది ఏమైనా అర్థమవుతుందా లేకపోతే మీరు టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా దిస్ ఈజ్ హౌ పురాణ ఇస్ క్రియేటెడ్ వ్యాసుడు రాసేటప్పుడు వ్యాసుడు ఇవన్నీ వ్యాసుడు రాశారా ఇలా క్రియేట్ అవుతుంది పురాణ మీకు స్టాండర్డ్ ఎగ్జాంపుల్ షిరిడీ బాబా మీద ఇంత పురాణం క్రియేట్ అయింది ఈ పురాణం అంతా గత వందలో క్రియేట్ అయింది వీళ్ళు నేను చూస్తుండగా ఇంతంత పురాణాలు రాసి పారేశారు వీళ్ళు మన కళ్ళ ముందు రాసి పారేసారు క్రియేట్ అవుతూ ఉండదు కాబట్టి ఆ ఉపాసన అన్నది ఆ దారిని పట్టకూడదండి అలాంటి దారిలో పోకూడదు ఉపాసన కొత్త కొత్త పురాణాలను క్రియేట్ చేసుకుంటూ ఉండడం అదే ఉపాసం ఉపాసన అంటే భావన భావన అలా పోకూడదు భావన శాస్త్రీయమైన ఆ తత్వాన్ని అలా రిఫ్లెక్ట్ చేసేట్లా భావన ఇది చూడండి సకల ప్రాణికోటి నో డిస్టింక్షన్ అట మన దారికి ఎవడు అడ్డు తగి ఎవడు తారశిల్లితే వాడి హృదయంలో అదే ఆనందం మనం దర్శిస్తాం ఎందుకంటే వెరీ సింపుల్ నేను కారుతికి వస్తున్నా ఇలా ధనం అదే ధనం పెట్టినందుకైనా మనం ఏదైనా అతనికి సేవ చేయాల్సిన దాని ఆలోచించే సంకీర్ణ ఏదో పన్నులు అతి శాఖ ఎదురు పెడితే అతని ఆనందం కనపడింది దట్ ఈస్ బ్రహ్మ అలాగే ఉంటుంది బ్రహ్మ అంటే బ్రహ్మంటే మీ ముందు వచ్చి డ్యాన్స్ చేస్తాడు అనుకుంటున్నాడనుకున్నాను సో కాబట్టి ఆ విధంగా భావన దట్ ఉపాసన చాలా ఉపాసన చింతనీయం కాబట్టి ఈ ఉపాసన ఎటువంటి టైప్ ఇది పెట్టుకుని చేసే ఉపాసన కాకపోతే మీరు నిజ జీవితంలో అలత్నస్ పెట్టకమే చింతనీయం అలా భావన చేయటమే అది ఉపాసన అనే అయితే దానికి వచ్చి ముందు గుణాభిధాన ఉపాసకల్యం ఇక గుణము ఏమిటా గుణము తద్వారం సకల ప్రాణ కోట హృదయంలో అప్పుడప్పుడు తక్కువ ఎక్కువ ప్రకటమవుతున్న ఆనందం అది గుణం అసలైన స్వరూపం అనంతమైన ఆనందం అది గుణం కాదు అక్కడక్కడ ప్రకటమవుతున్న ఈ తద్వారం ఇది ఆ బ్రహ్మకి గుణము ఇప్పుడు కూడా నామము రూపము అభిధానము అంటే నామము అభిధేయము ఇక్కడ నామేమిటి తద్వనం అది అభిధానం అభిధా తద్వనం ఇది అభిధానం మరి అభిధేయమేమిటి అంటే సకల ప్రాణికూట హృదయంలో ప్రకటనవుతుండే ఆనందము అభిధేయము ఇంగ్లీష్ అభిధానము అంటే డెసిగ్నేషన్ తద్వనం ఇది డెసిగ్నేషన్ ఎప్పుడు కూడా ఉపాసనకి ఒక డెసిగ్నేషన్ పట్టుకుని ఉపాసన చేయాలి రామ అనే డెసిగ్నేషన్ పట్టుకుని ఉపాసన చేయాలి ఆ రామ అనే డెసిగ్నేషన్ వల్ల డెసిగ్నేట్ అవుతూ ఉండే ధర్మం ఒకటి ఉంటుంది అది భావనకి రావాలి రామ అనగానే ఆ ధర్మం భావనలోకి రావాలి అలాగే తద్వనం అనే మాట పట్టుకోవాలి మరో మాట మరో మాట ట్రాన్స్లేట్ చేసి పట్టుకోవడం కాదు తద్వనం అనే అదట ఎక్స్ప్రెషన్ పట్టుకోకూడదు తద్వనం తద్వనం చూడు సకమ ప్రాణిలో కోటిలో ఈ తద్వనం అనే అభిధానము చేత నిర్దేశించబడుతూ ఉండే ఏ గుణము కలదో అదే ఆనందం యొక్క అభివ్యక్తి అది ఆ గుణము అభిధేయమవుతుంది ఈ అభిధానము అభిధేయము కలిసి ఉంటాయి ఆ రకంగా ఉపాసన చేస్తారు ఇంకేతనే మీరు విష్ణం విష్ణులు హట్లారు భూతభవ్య భవత్ ప్రభు అని వల్లించేస్తున్నారనుకోండి అభిధానం ఉంది తప్ప అభిధేయం వేద అంచేతనే అది పెద్ద ప్రయోజనం ఉండదు అని చెప్పడం అనేన నామ్నా ఉపాసనస్ ఈ విధమైన పేరుతో ఆ పరబ్రహ్మను ఉపాసన చేస్తే వచ్చే ఫలాన్ని చెప్పండి శృష్టి ఏమైనా సయ వేద అది ఫినిష్ సహా అంటే అతను అతను అంటే ఎవరండి యహ్ కచిత్ ఎవరైనా కావచ్చు యహ్ కచిత్ ఎవరైనా మానవ మాతృలు ఏ తత్ అంటే దీనిని దీనిని అంటే ఏమిటండి పైన వర్ణింపబడిన అది కూడా ఎలా వర్ణించారో చూడండి ఎలా వర్ణించారు ఆ మెరుపు మెడిసినట్టు మెడిసింది అని అలాగే మీకు ఎగరవాడి కంట్లో మెరుపులా ఆనందం వాడి ఆనందం ఎక్కువసేపు ఉండదు మీరు వాడికి ఒక పండిచ్చారనుకోండి ఆనందం బాగుండే ఉంటుంది అనుకుంటున్నారా అలా మెరుపులోగా వాడితో ఆనందం కలుగుతుంది ఎందుకని ఈ దండం పెట్టే మనకి పండిచ్చారు అని ఆ క్షణంలో కలుగుతుంది మరు క్షణంలో వాడు సంసారే కదా వాడికి ఎవరు క్షాగర్త వస్తాయి అదే అనిపిస్తుంది ఒక్క పండుగ ఇచ్చేది నాలుగు పండుగ పుట్టుకెళ్తున్నాను కూడా ఆలోచించవచ్చు అంత ఆడుదాం లేదా ఒక్క క్షణం అలాగనుకుంటుంది అండి రేపు పాటులో అనుకుంటుంది హరి బ్రహ్మ అలా ఉపాసన చేయండి ఆ పేరుతో సో ఈ పైన చెప్పిన బ్రహ్మను ఎలా ఉపాసన చేయాలి ఏవం యథోక్త గుణం పైన చెప్పిన గుణము గల పిక అంటే సకల ప్రాణికోటి హృదయంలో ఆత్మ ప్రత్యేకాత్మగా ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వేద ఉపాస్తే సో వేద అంటే తెలియడమనే కాదు ఉపాసించడం అని కూడా అర్థం సందర్భాన్ని బట్టి ఉంటుంది చేస్తాడో వేద అంటే లట్ పురుష ఏకవచనం వేద అంటే అది నిచ్చుకునే వెట్టు ప్రథమ పురుషం వేత్తి వేద అందుచేతనే ఉపాస్తే అది కూడా వెట్ అప్పుడేమవుతుంది అభిహ ఏనం సర్వాణి భూతాన్ని సంవాదించే ఉంది కదా అభిహ ఏనం అధిహ దాని గురించి ఎందుకే కంలేదు ఉపసర్గదనం దెబ్బకు ఏనం అంటే సరే హా ఏనం అంటే వీనిని వీణినంటే ఉపాసకం అంటే ఉపాసకుని सकल प्राणुवांच अभिहा संवांच अभी हा, अभी हा अभी अभी के अर्थम एवा अर्थ काब अभी संवांच अभिंवा अंथय ఆ సకల ప్రాణులు కూడా దీనిని ప్రార్థిస్తూ ఉంటాయి మీకు ఆ అనుభవం కలుగుతుంది మీరు ఎవరికైనా పాపం కష్టంలో ఉన్నవాడికి భేదవాడికి ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి మళ్ళీ నెల రోజులు పోయిన తర్వాత మీకు కనపడ్డారనుకోండి వాడు నిదేశిస్తూ ఉంటాయి మీ ఎప్పుడు కూడా ఇతరుల హృదయంలో ప్రేమను దర్శించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఇతర ప్రాణులన్నీ కూడా ఒకప్పుడు తెలిసి పాత గుర్తుని బట్టి మీకు వేసి చూడచ్చు ఒకప్పుడు సహజంగానే ఆ ప్రసన్నమైన ప్రేమ హృదయం ఎవరికి ఉంటుందో వాడికేసి సకల ప్రాణ కూడా చూస్తాయి ఇన్స్టింగ్టివ్గా అరే వీడిని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది అన్నట్టుగా చూస్తాయి అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఇట్ ఈజ్ ద న్యాచురల్ థింగ్ ఇట్ ఈజ్ నాట్ ఎ మెరక్టింగ్ అన్లెస్ యూ కాల్ ద న్యాచురల్ థింగ్ ఇట్ సెల్ఫ్ మెరటింగ్ యథా బ్రహ్మా అంటే వాస్తవంగా సకల ప్రాణులు ఏ విధంగా ఆనంద స్వరూపమైన బ్రహ్మవైపు చూ చూడాలో అలా వీడికేసి చూస్తుంది అంటే వీడే బ్రహ్మస్వరూపుడా అన్నట్లుగా చూస్తూ ఉంటాయి ప్రాణులు వీడికేసి అది ఫలం ఎలా ఉంది ఫలం ఎలా ఏదైనా ఒళ్ళో డబ్బులు వచ్చి మూటగట్లు అలా అలా ఉందా ఎలా ఫలం చూడండి నిజానికి మాట వరుసకి ఫలం అన్నామే కానీ అది కూడా ఫలము కాదే కాదు అది కూడా ఆత్మస్వరూపమైన భారమ పూర్ణమి పూర్ణమమేవాశిష్యో సాతి శాంతి శాంతి